ఎందుకంటే అది వాళ్ళ యొక్క ప్రవృత్తి వాళ్ళు ఎటువంటి సిస్టమ్స్ని నిర్మాణం చేస్తారో ఎటువంటి మెసేజ్ తోటి వాళ్ళు ముందుకు వెళుతున్నారో అదంతా కూడా దేశకు విరుద్ధంగా ఉంటుంది ప్రతిరోజు శ్లోకూపంలో తల పట్టుకోవడం ఎనిమిది ఇది పక్కన ఏదైనా ఓ సహస్రనామము లేకపోతే ఓ సుప్రభాపంలో పట్టుకుంటే అది ఎవరికి అర్థమయ్యలాగా ఉండదు ఏదో ఉంటున్నారు లోపల అర్థమయ్యే అర్థం అవుతుంది చూసుకోవచ్చు తర్వాత ముందు పారాయం చేస్తూ ఉండండి ఈ పూజ చేయండి ఆ యజ్ఞాలు చేయండి లేకపోతే మీ తరఫున మేం చేస్తాం మీరు అని ఇలాంటివి నేర్పిస్తూ ఉంటారు సర్వత్రా శ్రద్ధకే ప్రాముఖ్యం తప్ప జ్ఞానం అనేది అసలు దరిదాపుల్లో లేకుండా సిస్టమ్స్ అలా తయారీ ఆత్మీకాలేమే కొంత విద్య శృతి లక్షణం స్మృతి లక్షణం వా కంచ్రవిధిమ పశ్యంత వృద్ధ వ్యవహారదర్శనాదేవాదకామతీ పూజయంతి ఇహావిధిముత్సూజ్యా యజన్ శ్రద్ధయా ఇక్కడ శాస్త్రవిధిని విడిచి శ్రద్ధగా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఎటువంటి శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు ఏ కారణంగా శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు అంటే అజ్ఞానం కారణంగా శాస్త్ర విధిని విడిచిన వాళ్ళు ఉపేక్ష కారణంగా విడిచిన వాళ్ళు కాదు విరోధం కారణంగా విడిచిన వాళ్ళు కాదు అని చెప్తున్నారు అజ్ఞానం కారణంగా విడిచిపెట్టారు ఈ అజ్ఞానం ఎలా ఉంది వాళ్ళకి అసలు శాస్త్రవిధి వాళ్ళ కంటికి శాస్త్రవిధి అనేది కనపడదు ఎందుకని శాస్త్రవిధి అంటే శృతి ఎందు ఉంటుంది లేదా స్మృతి ఎందు ఉంటుంది వాళ్ళు శృతి చదువుకోలేదు స్మృతి చదువుకోలేదు చదువుకి వెళ్ళకి మధ్యలో విరోధం చదువు అనేది వద్దు అసలు సో మనం ఏదో ఉద్యోగాలు చేస్తాం డబ్బు సంపాదిస్తాం దానికి సంబంధించిన చదువు కూడా ఆ రోజుల్లో చదివాము ఇప్పుడు మళ్ళీ చదివి పని అనేది రొటీన్ గా మెకానికల్ గా అదే కొత్త చదువు మాకు తర్వాత పూజలోకి మేము చేసేస్తాం మాకు పుణ్యాలు ఇచ్చేసేయండి కోరికలకు ఇచ్చేయండి ఇక్కడ తర్వాత మమ్మల్ని స్వర్గానికి పట్టుకుపో తప్ప మమ్మల్ని చదువుకో తెలుసుకోని ఈ కొత్త సమస్య నేను సృష్టించవద్దు అని అలా తయారయ్యారు జనాలు దీనికి ఒక పేరుండి దీన్ని ఏమంటారంటే ఇంటలెక్చువల్ లేజీనెస్ట్ అంటారు పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ ఫిజికల్లీ లేజీ బట్ ఆల్సో ఇంటలెక్చువల్లీ లేచి ఇప్పుడు టీవీ ఆన్ చేయాలనుకోండి సోఫాలోజీ లేచి నాలుగు అడుగులు వేసేడానికి ఎక్కడా చేయడుతు ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకోండి ట్యాక్స్ క్లాస్ అన్ని చదివి డైరెక్ట్గా ఫిలప్ చేసి ఫైల్ చేస్తాడా చేయడు ట్యాక్స్ కన్సల్టెంట్గా అప్పుడు వాడికి ఒక ఫీజు ఇచ్చేస్తాడు వీడు ఏది చేయడు వీడు ఎలా కూర్చొని ఉంటాడు అలాగే దేవుడికి కూర్చో కూర్చో మమా అనుకో మమా ఉంటాడు మమా ఈ దర్భ పట్టుకో ఒకసారి దర్భ అసలు ఏమిటి చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో దాంట్లో మన పాత్ర ఏమైనా ఉందా అని అసలు ఆలోచన ఉండదు లేజీ ఇంటలెక్చువల్ లేజీనెస్ వెరీ సిమిలర్ టు ఫిజికల్ లేజీనెస్ వీళ్ళకి స్మృతి తెలీదు స్మృతి తెలియదు మరి పూజ చేసినప్పుడు ఎలా చేస్తున్నారంటే గతాలు పెట్టుకోవడం ఒక గడ్డ వాళ్ళు ఏదో పద్ధతిలో పూజ చేశారు ఆ పద్ధతిలో వీడికి చేస్తారు ఎదురు తద్దునాలు పెట్టినారు అది వీళ్ళు కూడా పెడుతూ ఉంటారు తర్జన ఇది తర్జనం పెట్టడం ఎందుకు ఇది ఎందుకు ఆ మంత్రం ఏంటి ఆయన ఏదో మంత్రాలు పెట్టుకున్నాడు ఆ మంత్రం ఏంటి ముక్కు ఎందుకు కూర్చోవడం ఎందుకు ఇదే ఇదే ఎందుకు అదే అది ఎందుకు వీరికి ఏమీ తెలియదు మూర్ఖాగ్రేసర ఈజ్ అ వెరీ వెల్ టు వెల్ ఎ వెరీ నాలెడ్జుల్ పర్సన్ వెళ్ళే నేను ఇంట్లో టైం ఇంగ్లీష్ కాన్సెక్ట్ వైఫ్ సో ఇఫ్ హీ వాంట్స్ టు నో హీ కెన్ నో బట్ హీ డోంట్ వాన్ టు నోట్ ఎవరు చేయలేదు ఇంటెక్షనల్ చేయలేదు పెద్ద వాళ్ళు చేస్తారు మనం వల్ల చేయటం చాలా శ్రద్ధగా చేస్తారు సత్యనారాయణ మొత్తం నాడు పిల్లిని బుట్టలో పెట్టి సత్యనారాయణ వ్రతం శ్రద్ధగా చేస్తారు ఆ పిల్లిని కూడా శ్రద్ధగా బుట్టలో వేసి నేను కథ చెప్పాను కదా అలాగే చేస్తాను ఎందుకు తిల్లికి బుట్టకి వ్రతానికి సంబంధం లేదని వాళ్ళు అడగడం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి అలా ఉంటారు వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ చర్చ చేసుకున్నారు ఎవరైతే శాస్త్రవిధిని విధులు పెట్టి శ్రద్ధతోటి పూజార్చన చేస్తున్నారు అని అటువంటి చర్యలు ఇక్కడ చర్చలో విషయము ఇలాంటి కాదు ఎలాంటి వాళ్ళు కాదు ఏ పునః కనీ శాస్త్రవిధిని ఉపలభమానా కముత్స్యయథావిధి వాడీం పూజయంతి తే ఇహావిధిముత్స్యజన్ నరిగృహ్యే ఇంకో కొంతమంది ఉన్నాడు వాళ్ళకి తెలుసు ఉపలభమానా ఉపలభ అంటే తెలుసుకో ఉపలబ్ధి వాళ్ళకి తెలుస్తూ ఏదో ఒక శాస్త్రవిధి చేసే కర్మకి సంబంధించిన ఏదో ఒక శాస్త్రవిధి స్మృతి కావచ్చు స్మృతి కావచ్చు అవి రెండు కూడా తెలుసు మరికి తెలుస్తూ ఉన్నాం అయినా కూడా చేసు స్వాహాన్నపుడు నేను వేయాలి వేడు అలా గుర్తుంటాడు వాడు మన దీంతో నేవేస్తూ ఉంటాడు స్వాహన్నపుడు నేవేయాలని వేడు ఉపేక్ష ఉపేక్ష అయితే మనకి ఇచ్చే గీతానికి మీ వేసే నీ కాళ్ళనే గీతం మీద ఎంప్లాయీడ్ కదా ఏదైనా ఎంప్లాయీ గవర్నమెంట్ ఉద్యోగస్తుంది ఈ మధ్య గవర్నమెంట్ వాళ్ళు డీఏ పెంచలేదు కాబట్టి కాళ్ళే వీళ్ళ మొహానికి ఈ హోమం ఎక్కువ ఉపేక్ష అయితే మీరు కోసం వాడు తెలిసి కూడా చేయరు వాళ్ళు ఎక్కడ చర్చనీయ అంశము కాదు వాళ్ళ గురించి ఇక్కడ చర్చించటం ఇక్కడ ఒక రకంగా అమాయకమైన జన్మ గురించి చర్చిస్తున్నాం వాళ్ళ కడుపు నిండా శ్రద్ధ ఉంది తప్ప తలలో బుద్ధేమీ లేదు అప్స్టేట్స్ వేకెంట్ అప్స్టేట్స్ వేకెంట్ పొట్టనుండా శ్రద్ధ మాత్రం ఉండవు ముక్కు పట్టుకోవడం అంటే బలంగా పట్టేసుకుంటాడు పురోహితుడు ముక్కు నా ముక్కు కాదు నీ ముక్క రెండు సార్లు అయితే నా ముక్క మీరు ఎలా గుర్చేళ్ళు పూర్చేసి వాళ్ళు ఎలా ఉంటారంటే అక్షత్రం వేస్తూ ఉండండి అని ఆయన అక్షత్రం చెప్తూ ఉంటాడు నృత్య శివ కానీ పాలయో పాఠ్య సదుపాయాలు కూడా అక్షత వేస్తాడు ఆయన అప్పుడే పాదయోగ పాఠ్య సదుపాయాలు కానీ అక్షయో సూపాయాన్ని స్వామి కానీ ఆ పిష్టామైపోయి ఇంకా వీళ్ళు అక్షతం వేస్తూ ఉంటాడు అప్పుడే అక్షర కాలక బాబు నీళ్లు పోయి అంటే నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ భోగిస్తాను ఉద్యోగం అంటే టపటప్ప ఆయన చెప్పి మంత్రాలు అయిన చెప్పి వస్తారు చెప్పేసి స్నానాంతరం సుధాకరమైన నీళ్ళు పోయి ఆ నీళ్ళు పోస్తాడు వస్త్రులు నీళ్ళే పోస్తాడు వీడికి అసలు రామశబ్దం రాదుట వీళ్ళందరినీ పట్టుకుని గోడపుచ్చి వేది నాకు రామశబ్దం రాలే వాడిని చూస్తే వరుస పెట్టి గోడపుచ్చి వేది పౌరోహిత్యం చేస్తూ రాకపోవడం రాకపోవడం ఏంటి అన్యాయం కదా సో అలాంటి వాడిని ఇక్కడ చెప్పినట్టు వాడి అర్థానికి వాడికి తెలిసి కూడా విధిని అతిక్రమించి ఏదో చేస్తారు ఉపేక్షాభావం కానీ నిరోధం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఉంటుంది ఆ కర్మ వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళని ఏం చర్చిస్తారు ఇక్కడ చర్చించట్లేదు ఎందువల్ల తస్మాత్ ఎందువల్ల శ్రద్ధయా అన్వితత్మ విశేషణ వాడికి శ్రద్ధ ఉన్నది అని విశేషణం చేస్తారు వీడు ఉపేక్ష చేత కూడా ఉపేక్ష ఉపేక్షించి వాడికి లేనిది ఏమిటి శ్రద్ధ అవి జ్ఞానం ఉంది శ్రద్ధ కానీ ఇక్కడ శ్రద్ధయా అన్వితా అనే విశేషం తర్వాత విరోధించేవాడు ఉంటాడు వాడికి కూడా శ్రద్ధ ఉంది కాబట్టి ఉపేక్ష చేసేవాడు విరోధించేవాడు ఇక్కడ చర్చలో లేదు ఎందుకని శ్రద్ధయా అన్వితాహ అనే విశేషణం చేసేసారు ఇంకా మనకు చర్చలో ఎవరు మీకు లేదు అజ్ఞానులు మిగిలేదు శ్రద్ధ కడుపు శ్రద్ధ తలలో గుజ్జు లేదు ఒకవేళ ఉన్నా దాన్ని వీళ్ళు వాదడం మానేసి చాలా కాలం అయిపోయింది ఈ మధ్యకాలంలో గత పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ ఆలోచించలేదు ఆలోచించాల్సిన అవసరం పడలేదు ఇంటి దగ్గర భోజనం చేయడానికి ఆలోచన వచ్చలేదు ఏ తినాలో అమ్మగారే నిర్ణయిస్తారు ఎలా వండుకునే తినాలో కారం ఎక్కువ వేసుకోవాలో తక్కువ వేసుకోలో అని అమ్మగారే ఆలోచించి ఆఫీసులో ఆలోచించడం మానేసి ఇరవై సంవత్సరాలైతే గవర్నమెంట్ ఉద్యోగంలో ఆలోచించాల్సిన అవసరం ఉండదు మెకానికల్గా చేసుకుంటూ పోవడం ఎప్పుడు ఆలోచించండి ఇప్పుడు అర్జెంట్ గా ఆలోచించమంటే వాడు ఏం ఆలోచిస్తాడు కాబట్టి అప్ స్టేట్స్ అయిపోయింది పొట్ట నిండా శ్రద్ధ మాత్రం ఉన్నది శ్రద్ధ కూడా లేకపోతే అసలు వాతావరణంలో ఒక మెసేజింగ్ ఎలా మీకు తెలుసుకోవాల్సింది ఏం అక్కర్లేదు మీరు భక్తి చేస్తే స్వామి అనే మెసేజ్ ఎటువంటి వాతావరణంలో పుడుతున్నారు ఆ మహాత్ముడు నేను చెప్పిన కేటగిరీలో పడ్డాడు అనుకోండి ఆయన అలాంటి మెసేజ్ని ఇచ్చుకుంటూ పోతాడు వాళ్ళని ఇక్కడే చర్చిస్తున్నాను దేవాది పూజా విధి పరం కిరుచి శాస్త్రం పశ్యంత ఏవా తదు అశ్రద్ధానతి దేవాదిపూజాయా శ్రద్ధయా అన్వితా ప్రవర్తన్ నక్యం కల్పయం యమాసి ఆ చెలిసి ఉడికిపెట్టేస్తాడు శాస్త్రము తెలిసి ఉడికి పెట్టేస్తాడు అంటే శాస్త్రము నుండి శ్రద్ధలేదు ఎలా దేవతని పూజించాలో చెప్పే శాస్త్రమునందు శ్రద్ధ లేదు కానీ దేవతని పూజించుట ఎందు మాత్రము శ్రద్ధ గలదు అని కల్పించుట కుదరదు అలా కల్పించటం కుదరు ఎప్పుడైతే దేవతని పూజించే విధానమును చెప్పే శాస్త్రముందు వాడికి శ్రద్ధ లేదో వాడికి దేవ పూజ కూడా శ్రద్ధ ఉండదు ఎందుకంటే శాస్త్ర విధి పూజ వేరు కాదు వాడికి విధి ఎందుకు శ్రద్ధ లేదో కర్మ ఎందుకు కూడా శ్రద్ధ ఉండదు కాబట్టిధి ఎందుకు జ్ఞానము లేదు కర్మ ఎందుకు శ్రద్ధ అని చెప్పగలుగుతామే తప్ప విధి తెలుసు కానీ దాన్ని పక్కన పెట్టేసి కర్మను మాత్రం శ్రద్ధగా చేస్తున్నాడు అని చెప్పడానికి వీళ్ళు అర్థమైనా ఇంకా దాంట్లో ఉండే కాబట్టి శ్రద్ధ ఉంది అంటే వాడు విధి తెలుసున్నవాడు కావాడు శ్రద్ధ ఉండి తప్పుగా చేసుకున్నాడు అంటే వాడు విధి తెలుసున్నవాడు కాదు శాస్త్రం తెలిసి తప్పు చేస్తున్నాడంటే వారు శ్రద్ధ లేని వాడే అవుతారు కదా కాబట్టి ఇక్కడ శ్రద్ధ లేని వాళ్ళ మీద చర్చ కాదు శ్రద్ధ ఉన్న వాళ్ళ మీద చర్చ ఈ కారణం చేత ఎవరైతే అజ్ఞానులై ఉండి శ్రద్ధగా పూజాధిపనులు చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడ ఒకరు పూజ చేస్తూ ఉంటారు రకరకాల పూజలు ఈ మధ్యన అలా కుక్క గొడుగులు పుట్టినట్టుగా కొత్త కొత్త పూజలన్నీ పుట్టుకుంటూ వస్తాయి వాటికి శాస్త్రం ఆ పూజ చేసిస్తూ ఉంటాడు చాలా శ్రద్ధగా చేసిస్తాడు భయంకరమైనంత శ్రద్ధతో చేసేస్తాయి చలిలో వెళ్ళి గయ్యలో స్నానం చేసొస్తూ ఆ చేసి దానికి శాస్త్రం ఉండదు తల ఏదో సందర్భమైన ఏదో చేస్తూ ఉంటాడు అన్నింటి కర్మలు సమాజంలో నేను దృష్టాంతం ఇస్తే బాగుండదు మీలో కొంతమంది నన్ను తిప్పుకుంటా కొత్తది ఉంటే మేరే నిజంగా నేను దృష్టాంతం చెప్పకుండా ఏదో అలా కావచ్చు చేసుకుంటూ పోతున్నాను కానీ లేకపోతే ఈ జైలు చేసే కర్మలు ఉంటాయి పూర్తిగా అశాస్త్రీయములైన కర్మలు దృష్టాంతం ఇబ్బంది అనుకోండి మీరు ఇబ్బంది పడతారు అంటే హనుమంతుడికి వేడీలు వేస్తారు పోండి ఒక బినాయన్ దృష్టాంతం ఉంది కదా ఒక దేవాలయం ఉంది దానికి బేడీ హనుమాన్ దేవాలయం పేరు రాసి పెడతారు బేడి హనుమాన్ దేవాలయం బేడికి హనుమంతుడికి చేతులు ఉంటాయి కదా బొమ్మలో చేతులు ఆ చేతులకి సంఖ్యలు వేస్తుంది పూజారి చేసి దాన్న పెట్టి సంఖ్యలు వేస్తారు ఆ ఆ సంఖ్యలో వెండి సంఖ్యలు వేస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు బంగారు సంఖ్యలు కూడా తయారు చేయించి ఇచ్చారు అంటే అది వెండి సంఖ్యలు పక్కన పెట్టి బంగారు సంఖ్యలు వేస్తున్నారు చాలా భక్తితో వేసిస్తూ ఉంటాడు హనుమంతుడికి సంఖ్యలు అడిగేటప్పుడు పనులు మా హనుమంతుడు బేడి వెంటనే బేడి హనుమంతుడు అని చెప్తారు వారి శ్రద్ధ చూస్తే పళ్ళు తిరిగిపోతాడు మూర్తుడు వారు చేసి కర్మకి విధి పాడు ఉండదు నేను ఒక బిన ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా ఎక్కువ రకంగా మీరు మీరే ఊహించు కాబట్టి ఇలాంటి కర్మలన్నీ చేసి ఇవన్నీ కల్పించిన కర్మలు ఈ మధ్యన వీళ్ళు పెట్టిన కర్మలు అంతకుముందు లేవు గురవాయురప్పని ఏనుగుల మీద ఊరేగించడం పంతొమ్మిది ఒకటిలో మొదలైన అంతకుముందు లేవు భద్రాచలంలో సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల రెండులో మొదలవు ఇంకో కర్మ ఉండేది సీతారామ కళ్యాణ రూపమైన కర్మ ఉండేది కాదు సో ఈ అనేకానేకములైన కర్మలు అలాంటి కాలక్రమంలో వస్తూ ఉంటారు వాటిల్లో కొన్ని శాస్త్రీయములు ఉంటాయి కొన్ని అశాస్త్రీయములు కూడా ఉంటాయి శాస్త్రం విధంగా ఉండదు కానీ వీళ్ళు శ్రద్ధ చూస్తే మాత్రం భూమి ఆకాశాలు పట్టదు శ్రద్ధ అలా చేస్తాం వాళ్ళని మనం ఇక్కడే చర్చిస్తున్నాం తస్మాత్ పూర్వోక్త ఏవా ఏ శాస్త్ర విధి ము ే శ్రద్ధయా ఈ కారణం చేత పైన చెప్పిన జనులు పైన చెప్పిన జనులంటే వాళ్ళకి పాపం ఏ శాస్త్రము తెలియదు ఏదో గతాను పెట్టుకోనుక పెద్దలు ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నామని చేస్తాం శ్రద్ధ అయితే పడుకు నిండా ఉంటుంది ఒక్క నిండా శ్రద్ధ ఉంటుంది అటువంటి వాళ్ళు అమాయకుడు అమాయకుడు అజ్ఞానులైన శ్రద్ధాభక్తులు కలిగిన జనులు వాళ్ళ గురించే ఇక్కడ చర్చ మనకి అన్ని తెలిసి పక్కన పెట్టేవాడి గురించి చర్చ ఏం చేస్తారు అలాగే విరోధిస్త చేసేవాడి గురించి చర్చ ఏం చేస్తారు అక్కడ చర్చించే లేదు అటువంటి అమాయకులైన జనులు శాస్త్రవిధి ఎరువరు శ్రద్ధతే బాగా ఉన్నది చేసే ఈ పూజాధికము లేదా మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ ఏదో ఒక నిష్ట ఆ శ్రద్ధను ఏ కేటగిరీలో వేస్తారు అని అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు ఏమి సమాధానం చెప్పుకుంటాడు ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు లేదంటే ఎక్కడికక్కడే సమస్య డైరెక్ట్ గా చెప్తే బాగున్నది కదా నేను తెగించి మూక్కుడు అని అలా అనుకున్నగా ఆయన మర్యాదగా సమాధానం చెప్తాను శ్రద్ధ మూడు రకాలు రజ సమస్య మూడు రకాలు ఉంటుంది దీంతో రజస్ శ్రద్ధ అశుతుంది తమస్సు శ్రద్ధ రాక్షసులు సత్వశ్రద్ధ దేవతలు అని చెప్తాడు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు ఏ కేటగిరీలో పడిందో వీరే చేసుకోండి సత్వ అంటే తెలుసు చేయాలని అభిప్రాయం తెలియకుండా చేసేది రజస్సు తమస్సు కేటగిరీలో పడుతుంది తెలిసి చేసేది సత్వ సత్వాంటే జ్ఞానం అలా చెప్తాడు అంటే ఏమైనా అక్కడికి జ్ఞా శ్రద్ధతో పాటు జ్ఞానం ఎండి తీరాలి అని చెప్పినట్లే అవుట్లేదు నేను ఊరికాయనికి చెప్పాను వేరే చూద్దరు కృష్ణ హే శ్రీకృష్ణ ఇటువంటి వ్యక్తులు చాలా అందంగా కనపడతారు వాళ్ళ వాళ్ళకి బోర్డంతో భక్తి అయితే ఉంటుంది జ్ఞానం అయితే ఉండదు ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాళ్ళు అజ్ఞానంగానే మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకి ఏ శాస్త్ర విధి ఇటు శృతి తెలియదు అటు స్మృతి తెలియదు ఎవరో పెద్దల్ని చూసి వాళ్ళు చె వాళ్ళు చేసినట్లు వీళ్ళు చేస్తూ ఉంటారు చెవి ఇలా పట్టుకో ఇలా పట్టుకుంటారు ఆయన చెప్పకపోయినా పట్టుకుంటారు ఎందుకంటే ఆయన పెద్ద ఎత్తున రుచిని ఇలా అన్నాడు కదా వీడు ఇల్లా అంటారు ఆయన తలం పంచు వీడు తల ఆయన నిలబడితే వీళ్ళు నిలబడతారు ఆయన కూర్చుంటే వీళ్ళు ఆయన చెప్పకుండా చూసేసి చేసేస్తారు ఇంక చెప్తే సమస్య చెప్పేస్తారు అని కొన్ని ఆయన పట్టు వస్త్రుక్కు తీసుకురా ఆ పట్టులో కొబ్బరికాయ మూట కట్టు మొండేస్తాను నిప్పుల్లో వేసేస్తారు ఎంత వస్తాయంటే వంద లీటర్లు పాలు కొట్టుకు అంట ఈ భక్తుడు ఇది పెట్టి రేగిపోయి మహోత్సాహంతో ఓ ఆటోలో పెట్టుకుని ఓ వంద లీటర్ను పాలు కొట్టుకుంటే ఆ పైన పెట్టడా పెట్టేసాక పైన ఎలా మూల్యం చేయడం అది బాబు ఎంత అభిషేకం చేసేస్తున్నారో అని మహానుము అనుకుంటూ ఉంటుంది భక్తుణ్ణిగానే జ్ఞానాన్ని అటువంటి వాడు యొక్క నిష్ట నిష్ట అంటే శ్రద్ధ నిష్టాశ్రద్ధ అది ఏదై ఉంటున్నయా కృష్ణ ఇక్కడ చచ్చంత రజస్త్వో గుణముల యొక్క చర్చ కనుక దాన్ని సత్వం అంటావా రజస్సు అంటామా తమస్సు అంటామా మరి ఈ శ్రద్ధలు కానీ ఏమి తెలియదంటే వెనక్తమే దాని ముఖంలోనే ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది ఏమి తెలియదంటే ఏమని అర్థం తమహ కానీ శ్రద్ధ అనేది ఏం ఆ తమహాన్ని అండాలి అడ్డుపడుకున్నాం ఆ చూసి మనం కొంచెం సతపతాయించాల్సి వస్తాం మరి శ్రద్ధ చూస్తే చాలా అద్భుతంగా ఉంది చాలా మాయకంగా ఉన్నాడు వాళ్ళు పుట్టుకుని తమ అని చెప్పేసి డిస్మిస్ చేసి అదేటానికి మన సత్వం ఇందుకోసం చర్చి చేసుకున్నాడు అదే సత్వం అంటారు సత్వం నిష్ఠ అవస్థానం ఆహోస్ రజవా తమ వాడి నిష్ట అంటే వాడు ఏ మెంటల్ స్టేట్ లో నిలిచి ఉన్నాడో అది సత్వమా లేఖ రజస్థ లేక తమస్తా తెలుగు సార్ సత్వమా లేఖ రజస్థ తమస్త అది బాగానే ఉంది దానికి వివరణ వాడు నిలిచి ఉండేది అవస్థానం నిలిచి ఉండేది అంటే ప్రతిష్ట ఆశ్చర్యము సత్వమా లేక రజస్స లేక తమస్స అంటే వాడి మానసిక స్థితి వాడి మనస్సు యొక్క ప్రతిష్ట మనస్సు యొక్క నిలకడ దేని ఎందు ఉన్నది సత్వగుణంలో ఉందా రజోగుణముందా తమో గుణమునందున్నదా అని అడుగుతున్నాడు వాడు కడుపు నిండా కోరికలు ఉన్నాయనుకోండి వాడి నిష్ట దేని ఎందున్నది రజోగుణము నందుకలదు వాడికి హింస బుద్ధి ఎందున్నది అనుకోండి వాడి నిష్ట తమో గుణము నందు కలదు అజ్ఞానం పిండి గేమ్ లేదనుకోండి వాడి నిష్ట తమోగుణము నందు కలదు వాడు తెలిసి ప్రేమతో చేస్తున్నాను మీ తెలిసి ప్రేమతో చేయగలని అప్పుడు వాడి నిష్ట సత్వగుణం ఈ వచనము యొక్క అభిప్రాయం ఏదనగా వారు దేవతలు తరులు వారికి చేసే పూజ సాత్వికమా లేక రాజస్వమా లేక తామసం వాళ్ళు పూజలు అనేది చేస్తూ ఉంటారు దాంట్లో మళ్ళీ పూజకు లోటే ఉండదు కానీ ఆ పూజ సాత్వికమా రాజస్థమా తామస్థా మంచి విషయం ఇప్పుడు మనం కూడా ఏదో పూజ చేస్తూ ఉంటాం కదా పూజ చేసి వాళ్ళు ఉన్నారు జపం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దానాలు చేస్తారు ఏదో అనేక రకాల ధర్మ కార్యాలు జనులు చేస్తూ ఉంటారు శ్రద్ధతో చేస్తూ ఉంటారు పాపం ప్రీతిగా శ్రద్ధతో చేస్తారు చేసే దాంట్లో తత్వమా రమస్తా తమస్తాన్ని చూసుకోవాలి శ్రద్ధ అంటే అన్ని సందర్భాల్లోనూ మంచిదే అని అనుకోవాలి చింతా అంధ శ్రద్ధ అని ఒకటి ఉన్నారు బుద్ధివాడు వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు బుద్ధివాడు ఇటువంటి అలాగే ఈ వీడు ఎవరో ఒకళ్ళని పట్టుకుని అలా పోతూ అటువంటి శ్రద్ధ యోగ్యమైన శ్రద్ధ వెళ్ళిపోతుంది తర్వాత అశాస్త్రీయమైన కర్మలను చేస్తారు శాస్త్రీయమైన కర్మలు ఉంటే శాస్త్రము చేత సాంక్షన కర్మలు కావాలి శాస్త్రం చెప్పిన కర్మలు కావాలి వీడే కల్పించి చేస్తూ ఉంటాడు శాస్త్రం అయినట్లు ఇక్కడ ఖాళీగా ఉన్నాం కదా ఏదైనా పెట్టండి అని ఎదురు చేస్తాం కానీ నేను శాస్త్ర సంబంధమే ఉండదు అభిషేకాలు కళ్యాణం చేద్దాం రండి ఖాళీగా ఉన్నాం కదా కళ్యాణం శాస్త్ర సంబంధమే ఒక దీపం పెడితే సరిపోతుంది పెట్టడం పదివేల దీపాలు పెట్టొద్దాం అంటే ఎందుకు పదివేలు దీపాలు ఎందుకు ఎవరు చెప్పారో పెట్టాలి అసలు దీపం ఎందుకు వచ్చింది అసలు దీపం అంటే ఇలాంటివన్నీ బ్రతకేషన్ నువ్వు అని తెరవేస్తారు అలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళు నాకు అడిగి తెరవేసి వీళ్ళు పదివేల దీపాలు దానివల్ల ఏదైనా ఒక ప్రయోజనం సిద్ధిస్తుందా అని చూసుకోవాలి అంటే దానికే మరి జస్టిఫికేషన్ ఉంది ఉండాలి చేస్తూ ఉంటాను ఏ తదుం భవతి అదే ఇక్కడ చెప్పిన వాక్యం యొక్క సారం ఇది ఏమిటది యాది విషయా పూజ వాళ్ళు దేవతలకు పితరుడు ఆదిశబ్దం చేత పితరుడు దేవతలకు పితరులకు ఓ పూజలు అవి చేస్తూ ఉంటారు ఆ పూజలు అవి సాక్షిం సాత్వికీ అది అహో స్తామీ లేఖ ఇది తామసమైన పూజనా శ్రీభగవానువాచు శ్రద్ధ దేహినా శాశ్వభావ సాత్వికీ రాజసీ చైవ సామాన్య విషయ అయం ప్రశ్న నా అప్రవిభజ ప్రతివచన అర్జునుడు ప్రశ్న వేసేప్పుడు జనరల్ గా సమాజాన్ని అంతనీ దృష్టిలో పెట్టుకుని ఒక ప్రశ్న పడేశాడు కానీ మీ కాలేజీలో విద్యార్థులు అందరూ అందరూ ఎలా ఉంటారని అడిగినారు కళలో విద్యార్థులు అందరూ ఒకలా ఉండరు ఎవరు ఉంది ఈ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఉంటారు అలా జనరల్ గా ప్రశ్న వేసేస్తే దానికి వెంటనే జనరల్ గా సమాధానం చెప్పడం కుదరదు ఆ జనరల్ గా ఏ శాంపుల్ ఒక జన సముదాయాన్ని మనస్సులో పెట్టుకుని ఈ జన సముదాయం ఇది సున్నా ఆలోచన సున్నా డావిడి ఎక్కువ శ్రద్ధ ఎక్కువ కానీ ఆలోచన ఈ జనసంగా వీళ్ళందరూ చేసి శ్రద్ధ సాత్వికమా రాజసమా రామసమా అడిగేస్తే అది రాజసము అని అలా చెప్పేసేది కొండ ఎందుకంటే దాంట్లో సాత్వసం ఉంటారు రాజసం ఉంటారు రావసూ ఉంటారు అన్నీ ఉంటారు కాబట్టి అసలు ముందు ఈ శ్రద్ధనే రజస్సు తమస్సు సత్వంలోనే గుణముల బేసిస్ గా విభాగం చేసి మూడు రకాల శ్రద్ధ ఉన్నాయా అని చెప్పినప్పుడు వీళ్ళలో ఇలాంటి వాళ్ళు ఈ శ్రద్ధలో పడతారు ఈ కేటగిరీలో వీళ్ళు పడతారు అని మళ్ళీ అదంతా సెట్ అవుతారు కాబట్టి అర్జునుడు ఈ వివరములన్నీ మనస్సులో పెట్టుకో తెలియని వాడు కనుక లేదా అతను జనరల్ గా వేసిన ప్రశ్నకి జనరల్ గా సమాధానం చెప్పాడు జనరల్ సమాధానం అంటే ఎలా ఉంటుంది అర్జున అజ్ఞానంతో కానీ శ్రద్ధ ఉండి చేసి వాళ్ళందరూ రాజసులే లేకపోతే తామసులే అని అలాగే సింగిల్ పాయింట్ ఆన్సర్ లేదు అందు గురించి కొంచెం వివరణ ముందు శ్రద్ధను మూడు విభాగాలు చేసి ఆ శ్రద్ధ గురించి కొంత మీమాంస చేసిన తర్వాత మీక శ్రీకృష్ణుడు చెప్పకుండా మీకే తెలిసిపోతుంది అందుకోసం అప్రవిభజ అంటే క్లాసిఫికేషన్ చేయకుండగా శ్రద్ధని డివైడ్ క్లాసిఫై చేయకుండా ఉత్తరము చెప్పుట కుదం ఇందుకోసం ఆయన ముందు ఆపణ చేస్తున్నాడు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రశ్నకి సమాధానానికి పొంతన లేదా అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన వాళ్ళ నిష్ట సాత్వికమా రాజసమా తామసమా చెప్పంటే శ్రద్ధ అనేది మూడు రకాలుగా ఉంటుందని మొదలుపెట్టడం ఎందుకు అంటే ముందు మీరు భాగంగా అవసరం సో ఆయన ఏమంటున్నాడు అంటే శ్రద్ధ మూడు విధములు ఈ శ్రద్ధ అన్నది మానవులకు ఉంటుంది అది ఎక్కడి నుంచి పుట్టింది అంటే వాళ్ళ మనస్సు నుంచి పుట్టుకొస్తుంది వాళ్ళ హృదయం నుంచి పుట్టుకొస్తుంది ఇక కొంతమందికి మ్యాథమెటిక్స్ కంటే ప్రీతి ఉంటుంది కొంతమందికి మ్యాథమెటిక్స్ కంటే ఒళ్ళు మంట ఆవిడ గుండె డాబరా అని వీటి ముందే అది దాంట్లో వెళ్ళి చూసి గుండె గాబరా వస్తే అనుకోవచ్చు అక్కడ ఏముండదు అక్కడ అక్కడంత గాబరా పడేది ఏముండదు అది వీడి ముందే మా వల్ల కాదండి అని ముందే కంట్ర వీడు వీడు కంక్లూడ్ చేసేసి వెళ్ళి జనరల్ మ్యాథమెటిక్స్లో జాయిన్ అవుతాడు జనరల్ మ్యాథమెటిక్స్లో ఏముంది కాలము వేగము అని చెప్తారు తూకములు పొలకలు అవి ఇంకో చేస్తారు అది అడుగుతూ కూర్చుంటాడు అవేం దీనికట్టే దేనిక ఏముండవు అవి కఠినంగానే ఉంటాయి ఏదో వాడు అతని పనిచేస్తూ ఉంది కాబట్టి మనిషికి వాడి స్వభావం నుంచి వస్తుంది మ్యాథమెటిక్స్ మీద ప్రీతి కలగాలి అంటే కొంచెం ఆలోచించే అలవాటు ఉండాలి ఆలోచించే అలవాటు ఉండాలంటే మనస్సులో రెండు దోషాలు ఉండకూడదు మనస్సు చంచలంగా ఉందనుకోండి వాడికి ఆలోచించాలి మనస్సు ముద్దుగా ఉందనుకోండి ముద్దబ్బా ఎంత అనుకోండి అలాగే ఉందనుకోండి వాడు ఆలోచించలేదు మనస్సు శాంతముగా యాక్టివ్గా ఉందనుకోండి శాంతముగా యాక్టివ్గా అంటే ఎలర్ట్ నాట్ యాక్టివ్ ఎలర్ట్ నాట్ యాక్టివ్ సారీ ఫ్యాక్ అండ్ ఎలర్ట్ ఉందనుకోండి అది సత్యం మనస్సు చంచలంగా కాలుష్యంతో నిండి ఉందనుకోండి మనస్సు మొద్దుబారి ఉందనుకోండి అది తమ అది ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి స్వభావం నుంచి వచ్చింది ఇప్పుడు ఒక తల్లి నలుగురు కొడుకులు ఉంటారు ఒకడైనా స్విట్జర్లాండ్లో డాక్టర్ ఇంకోడేమో అమెరికాలో ఈ వీరు హైదరాబాద్లో సన్మానిస్ట్ ఒకడు పెద్దబ్బాయి అయిస్తాడు వీటికి నాలుగో ఒకటి వాడు ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటాడు అది ఆ వ్యవసాయం కూడా ఆలోచించి చేయదు పాత పద్ధతి నడిపిస్తూ ఉంటాయి అప్పులు కృష్ణ ఘాట్లు పండిస్తూ ఆ పాతకాల పద్ధతి ఆలోచన ఏమి ఉండదు అదేవిధంగా అక్కడ మిగిలిపోయారు ఒకే సన్ని గడుపులు చిట్టిన ఒకడు తామసులు మిగిలిన వాళ్ళు రాజస్థులు సాక్షి లేదు హావు స్వభావం నుంచి కూర్చుని మరి అంతేనా దానికి స్వభావం అంటే అంతేనా దానితో రాదా అంటే మార్పు తెచ్చుకోవచ్చు యూ కన్ చేంజ్ మీరు తామస లక్షణాన్ని విడిచిపెట్టేసి ఆ తమస్సు నుంచి పెద్ద స్థితిలోకి రావచ్చు అలాగా తమస్యంటే సోమరి సోమరిని సమస్య అయితే డిప్రెషన్ డిప్రెషన్లో ఉంటాడు చూడండి మన మూల కూర్చుంటాడు చూడండి అది తమస్తే వాడిని వీటి కనుక లేచి వేగంగా నడిచేట్లా లేకపోతే జాగింగ్ చేసినట్లా చేస్తారనుకోండి ఆ తమస్సు కోసం ఈ సోమరికి తిరిగి ఉంటుంది వాడికి కొంచెం మీరు ఇన్స్పైర్ చేసి వాడు పరిగెత్తిట్ల వాడు పరిగెత్తండి మీరు ముందు పరిగెడితే మిమ్మల్ని నిమిషాలు పరిగెడతారు అలాగే కొంతకాలం మీరు ట్రైనర్గా ఉండి నేను పరిగెడుతున్నాను అంట నాతో పాటు పరిగెత్తు అని వాడిని మీరు పరిగెత్తిస్తే ఆ స్వామి కొంచెం రోజులకి పోతుంది పోయి వాడు యాక్టివ్గా తయారవుతుంది అలా వేదంలో కూడా విశావాలో చెప్పారు విద్యయా మృత్యుంచేట్లా విద్య మృతం అని వృత్తి అంటే కర్మ కర్మ చేత సోమరతనము జయించవలేను నృత్యం చేసుకోవాలంటే రచిపోకుండా ఇక్కడే ఉండే ప్రయత్నం అని అనుకోకూడదు నల్లవల్ల రూపంలో చుట్టూ ఉంటాం నృత్యం అంటే సోమరితనం సోమరతనముని జయించవలేను దేనితోటి కర్మతో యాక్టివిటీతో సోమరితనముని జయించలేను అంటే ఏమండి మీ స్వభావంలో ఉండే తమస్సుని మీరు ఇంప్రూవ్ చేసుకుని రెజస్సులో వస్తారు తర్వాత చదువుకుని భావనలు అలవాటు చేసుకుని భావాత్మకంగా అంటే పోయిట్రీ ప్రకృతిని జాగ్రత్తగా పరిశీలించటము పెద్దల మతలను ఓపెన్ మైండ్తో వినడము గంభీరమైన శాస్త్ర పరిశ్రమలను పఠించటము ఇలాంటివి మీరు అభ్యాసం చేస్తే మీ మనస్సులో ఉన్నటువంటి సాంసారికముదైన కామంలో మీరు జారిపోయి ఆ చంచలత్వం అంతా పోయి ఒక ఎలర్ట్ ఎలర్ట్ క్రియేటివ్ ఓపెన్ మా ఇండ్ నిర్మాణం అవుతుంది మీరు నిర్మాణం చేసుకోవచ్చు చేసుకోవాలి దాన్ని సత్వ అంట మీరు ఈ ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఎలా ఉందో అలాగే ఉంది అన్నారు అయితే అది పుట్టినప్పుడు స్వభావం తమస్యైతే తమస్తే రజస్ సత్వమైతే సత్వం అలా కాబట్టి ఈ గుణములు మూడు కూడా దేహులకు అంటే ప్రాణులకు స్వభావం నుంచి పుట్టుకొస్తూ ఉంటాయి ఆ స్వభావానికి తగ్గ కూడా ఈ శ్రద్ధ ఉంటుంది ఈ తామసుని శ్రద్ధ ఎలా ఉంటుందో తెలిసిన పిలిపేప కూలీలు లేకపోతే కిండి తిప్పలు తాగుడు లేకపోతే ఏదో ఇలాంటి అది వాడి శ్రద్ధ వాటి మీద వాడికి విపరీతమైనంత శ్రద్ధ ఉంటుంది తామస్వ శ్రద్ధ ఇంకా రాజస్సు శ్రద్ధ ఎలా ఉంటుంది శ్రద్ధ అది ఉంటుంది కడుపు నుండా కోరిక కుట్టడి కోరికలు యాంబిషన్ ఇప్పుడు అర్జెంటు గా లక్ష్యం సంపాదించి మూటగట్టేయాలి పవర్ కావాలి వీళ్ల మీద వాళ్ళ మీద జులుమ్ చేస్తాడు అజమాషీ చేస్తాడు అదంతా రాజ్యస్వాస్ట్ కూడా ఎలా ఉంటాడంటే శాస్త్రాన్ని చాలా ఉపయోగమైన కూడా అధ్యయనం చేసుకో శాస్త్రం నేను రిపీట్ చేస్తున్నానేమో కూడా ఇంతకు ముందే చెప్పుకుంటారు మళ్ళీ చెప్తున్నాను సో ఈ విధంగా మూడు రకముల శ్రద్ధ మానవులకు కలదు సో స్వభావం నుంచి వచ్చింది స్వభావం అంటే లోపల ఉండే ఇంటీరియర్ కి ఇంటీరియర్ స్వభావ స్వభావ అదే తాను అదే భావం అలాగే పచ్చకర్మధార సమాసం లేదా స్వస్థ భావ తన యొక్క భావం పిండి తిండి కళ్ళు వచ్చింది దాని జాపిక బయట పెడితే దాని కరెక్షన్ అది దారి దాటి వచ్చింది పాపం అదేదో దాని హైదరాబాద్ ఉంది అలా ఉద్యోసండి కలుపు తీసే పెడితే అది అటు వెళ్ళాలనుకుంటాడు అది ఇటుజ్ రెసిడెంట్ ఫీజు మనందర అవుట్ సైడ్ నుంచి వచ్చాము ఇంకో పది నిమిషాల్లో వెళ్ళిపోతాము పాపం అది ఇంటి పర్మనెంట్ రెసిడెంట్ సో ఈ విధంగా మూడు రకముల శ్రద్ధ కలదు నేను వివరి చెప్తాను జాగ్రత్తగా విను అంటున్నాడు సాంశ్రీవిధ త్రిప్రకార శ్రద్ధ మూడు రకాలు ఉంటుంది ఎస్ నిష్టాయాసి దేహినా ఏ నిష్ట విషయమై విషయసత్తం ఆ నిష్టటువంటిది నిష్ఠా నిష్ఠాశుద్ధాన్ని శ్రద్ధ మాత్రం ఏ నిష్ట విషయమై నువ్వు ప్రశ్న చేస్తున్నావో ఆ నిష్ట మానవులకి మూడు రకాలుగా ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి లోపల నుంచి వస్తుంది సా స్వభావ లోపల స్వభావం అంటే లోపల నుంచి వస్తుంది ఇప్పుడు కొంతమంది దానం చేసి స్వభావం ఉంటుంది అలా చేతిలో ఉంటూ అలా లోపల దానం చేస్తారు ఈ దానం కూడా ఎక్కడి నుంచి వచ్చింది హృదయం నుంచి వచ్చింది ఓకే ఇప్పుడు ఆ హృదయంలో ఎక్కడి నుంచి వచ్చింది మరి అది కూడా చూడాలి కదా జన్మాంతరకృత ధర్మాభి సంస్కారరణకాలే అభివ్యక్త స్వభావ్యతేజా స్వభావజా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఒకటి శ్రద్ధ ఇంకొకటి ఆటలు అంటే శ్రద్ధ ఇంకొకటి కింగ్ అంటే శ్రద్ధ ఇప్పుడు ఒకే వయస్సు ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆటలు అంటే రజోగుణం తిండి అంటే తమో గుణం చదువు అంటే సత్వగుణం ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఏమనుకోవాలంటే వీళ్ళు ఉంటారు ఆ సంస్కారములు ఆ అంతఃరణంలో ముగ్రీంపబడి ఉంటాయి సంస్కారం సంస్కారం ముద్రపడి ఉంటుంది అది ఆ అన్ని సంస్కారాలు ఈ జన్మలోకి రావు ఏ సంస్కారములైతే పరిణతి చెందినది ఆ జన్మ అంతమై మరణించే సమయంలో బయటికి ప్రకటమవుతాయో అవి ఈ జన్మలోకి ప్రకటమవుతాయి దీనికి దృష్టాంతం ఏంటంటే రాత్రి నిద్రపోయే ముందు మీరు ఏ ఆలోచన చేసి పడుతున్నారో పొద్దున్న లేచుకునే అదే ఆలోచన ముందు నేను అనుకున్నాను రాత్రి పడుకునే ముందు పదింటికి పడుకునే ముందు రధ్రాలే లేచి ఒక కప్పు కాఫీ తాగాలి అని నాకు తెలివి వచ్చింది నా అనుగుణానికి తెలివి వచ్చింది కలిసి టైం ఎంత ఉంటుంది కాఫీ టైం అయిందా అనిపించింది అంతే దీని మీద కథ చెప్తారు ఒక ఆయన సమాధి సమాధి చేస్తూ ఉండేది సమాధి అంటే ధ్యానం ఆయన ధ్యానం ఆయన మామూలుగా శిష్యుని పిలిచే కొత్త కాఫీ పిచ్చి పెట్టు చేసి పట్టుకురావాలి కదా పాలు కాపాడు ఏదో చేయాలి దానికి ప్రాసెస్ ఉంటుంది సౌత్ ఇండియన్ కాఫీ ఎంత ఉపయోగపడి వాడు కొనుకొడుతుంది వాడు తయారు చేసి వాళ్ళు అలవాటు వెళ్తుంటే గురువు గారు సమాధిలోకి వెళ్తే అరగంట దాకా బయటికి రాదు ఈ కాఫీ తలారిపోతుంది కదా మరి అంజా వాడు తాగేసేలా కాఫీ అయిపోయింది వాడు వెళ్తే తన పడక అరగంట అయిన తర్వాత మెల్లగా సమాజిలో కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచి సమాధిలో టైం తెలియదు ఎలా కాఫీ చెప్పాను తెచ్చావా అన్నాడు ఇక్కడ ఫస్ట్ థింగ్ ఆఫ్ ఇస్ మౌ అలా ఉంటుంది ఈ మరణము జన్మ కూడా వేటలేదు సమాధికి ముందు ఆయన మరణించి సమాధి ముందు బయటకొచ్చుకొని మళ్ళీ జన్మ వస్తుంది జన్మ అంటే ఎప్పుడు మీ పర్సనాలిటీ ప్రకటమైతే అదే జన్మ ఇంకా మరణం అనే జన్మలో నిజ పర్సనాలిటీ ఉండదు లేచిపోతే పర్సనాలిటీ వస్తుంది జన్మ అలాగే మరణం అంటే ఆ జన్మలో ఉండే పర్సనాలిటీ పోయి కొత్త పర్సనాలిటీ పుట్టింది కదా ఏది కూడా ఆ సంస్కారం అక్కడ కూడా వస్తాయి ఆ విధంగా స్వభావం నిర్మాణం అవుతుంది స్వభావాన్ని మీరు మార్చుకోవచ్చు మార్చుకో ఇప్పుడు ఈ పాఠం ఉంటుంది రాజస స్వభావాన్ని విడికి పెట్టి స్వభావంలోకి వెళ్ళారనుకోండి యు ఆర్ వెల్కమ్ టు ఇప్పుడు అనారోగ్యంతో వెళ్తారు ఆయన ఏదో ఆరోగ్య నియమాలు చెప్తాడు మీరు వాటిని పాటిస్తే ఏమవుతుంది ఆరోగ్యం వచ్చేస్తుంది మీరు డయాబెటీస్ పీపుల్ ఉంటారు డయాబెటీస్ ఏదో ప్రారంభం అవలేక వచ్చింది Chip, you can come out of diabetes. It, the of not we is స్ డైటీస్ అన్నది దాంట్లో ఉండిపోవలసిన అవసరం అనేది బయటపొచ్చు అయితే ఈ వైద్యం ఎలా ఉందంటే వీళ్ళు డయాబెటీస్ Diabetes కాబట్టి వీరిని డయాబెటీస్ గా అట్టబెట్టేసి ఇట్లా ఉంటుంది Heart problem, వస్తే డయాబెటీస్ గా అట్టి పెట్టేటం హార్ట్ ప్రాబ్లం బీపీ వస్తే బీపీగా అటుపెట్టేయడం హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ ప్రాబ్లం అట్టి పెట్టాడు ఎందుకంటే వాడు దాంతో కుష్టి పడుతూ ఉండమని శాశ్వతజీవితం అలా ఉండే అలా ఉండకూడదు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చే చక్కటి యోగా కలిపి ఒక పదిహేను రోజులు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ డయాబెటీస్ అవసరం పోతుంది సో అలాగే ప్రజోగుండం నుంచి బయటకు తమో గుండం నుంచి బయటకు వచ్చి సత్వగుణంలో ఉండొచ్చు అండ్ కూడా ఇవ్వాలి అందుకోసం అధ్యయనం కూడా ఆ విధంగా స్వభావం పుట్టింది ఆ స్వభావం నుంచి ఈ శ్రద్ధ సాత్విక స్వభావం సాత్విక శ్రద్ధ ఉంటుంది రాజస్వస్వభావం అంటే రాజస్వస్థ రామసావం అంటే తామసేత మీరు చిన్నప్పుడు ఎవరి కర్మ చేసుకోవడంతో చూసేవాళ్ళు పక్కన శాస్త్రీగ మహా విద్వాంసులు ఉండేవాళ్ళు మాకు ఆ కర్మని ఒక సాత్విక బుద్ధితో చూడడం అలవాడు ఉన్నారు ఎందుకంటే తెలియజేస్తున్నాడు మంత్ర వదిద్ద మేన్ అడిద్ది సీక్వెన్స్ ఎవ్రీథింగ్ అని నిశ్చితంగా పరిశీలించి తెలుసుకోవడము అనే అలవాటు పడింది అలా అదే పెద్దల యొక్క కలిగిన మనము పడింది దాంతో ఓ రకంగా సాత్విక శ్రద్ధ మనకి మనకు అనుగ్రహించారని చెప్పబడుతుంది అదే ఒక ఒక బండగా శిష్యుడుకుండా ఉంటాడు అసలు అవి ఏమీ తెలియకుండా శ్రద్ధగా చేసేస్తూ ఉంటాడు ఇలా ఆయన దగ్గర మీరు ఏడాది శిష్యులు చేశారు మీరు మీరు వాళ్ళు అనేట బండబ్బాయికి శిష్యుడు ఏమవుతాడు బండబ్బాయికి శ్రద్ధ మాత్రం ఉంటుంది దాన్ని అంధశ్రద్ధ అంటారు కాబట్టి ఇదే ఇండి సాత్వికి సత్వ నివృత అని దీంట్లో సత్వ నివూర్త అని పడాలి దిద్దుకోండి ఈ మధ్యన వచ్చిన పుస్తకాల్లో సత్వ నివృత్త అనే పడింది తాచంద తావత్ ఈ పుస్తకంలో నేరువురు అంటే దానికన్నా నేరువురు తని పిలుసుకోవాలి తాకింద తావత్తుంది తాకింద తావత్ లేకపోతే అది ప్రినిటికల్ మిస్టేక్ గీతాస్ లో ప్రింటికల్ మిస్టేక్లో అదుదు కానీ ఇక్కడ పడి ఉంది ఎందుకంటే అనే శబ్దం ఉంది కొంచెం ఆలోచించుకోకపోతే ఆ శబ్దం పడే ప్రమాదం ఉన్నది తాకింద తావత్ పడాలి సత్వగుణము చేత నిర్మించబడి ఉన్నది ర్ముహూర్త రజో గుణము చేత నిర్వహించబడేది తమో నిర్ముహూర్త తమో గుణము చేత నిర్వహించబడినది ఇప్పుడు పూజ చేస్తున్నాడండి పూజ చేస్తుంటే దేవ పూజాది విషయ అగ్ని అగ్నిలో వరుణుడు సోమదేవత సూర్యదేవత హోమాలు ఏమో చేస్తున్నాడు దాన్ని ఏమంటారు సాత్విక పూజ అంటారు లేకపోతే యక్షరక్ష పూజాది విషయ ఎవలనో క్షుద్ర దేవతలను లేకపోతే యక్ష చెప్తే బాగున్నది ఆయన ఏమో రాశిపాలేశ్వర డబ్బు కోసం డబ్బు దేవతని పూజిస్తున్నాడు డబ్బు దేవతలు అతి శత్రువుపై విజయం కోసం కోర్టు లోకేషన్ ఇవ్వడం కోసం ఏదో దేవతను పూజిస్తున్నాడు అదే రాజశేషన్ రేత విశాఖను పూజిస్తే దీని మీద తెలంగాణ వారే చూస్తాను అన్ని క్లాస్లో చేస్తుందా ఓం పూర్ణ నమద పూర్ణ నమదూర్మద్య పూర్ణ ఓం శాంత్రి షామ్ ఖృష్టం పూర్తి